బంధమోక్ష తేతు శాస్త్రథక్య ప్రసంగా సంసారమే లేదు అంటే చూడండి బంధము బంధం నుంచి మోక్షం బంధము అంటే బంధిఖాన బంధం నుంచి మోక్షం అంటే విడుదల బంధము బంధిఖానా నుండి విడుదల ఇప్పుడు అరుడు అరుండు ఆ విడుదలను కలిగించేటువంటి శాస్త్రము మనం సంసార బంధము ఆ బంధం నుంచి మోక్షము ఆ మోక్షమును కలిగించేటువంటి శాస్త్రము మోక్షం వెళ్ళగలుగుతుంది జ్ఞానం వెళ్ళగలుగుతుంది ఆ జ్ఞానాన్ని బోధించే శాస్త్రము కాబట్టి బంధము ఉండాలి మోక్షం ఉండాలి ఆ బంధాన్ని బో బోధి బంధం నుంచి మోక్షమును కలిగించే జ్ఞానమును ఉపదేశించే శాస్త్రము సార్థకమవుతుంది సార్థకం అవుతుంది ఇప్పుడు మీరేమంటున్నారు అసలు సంసారమే లేదు ఎందుకు లేదు సంసారం జీవుడే లేడుగా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడేగా జీవుడు లేడుగా సంసారమే లేదు సంసారమే లేకపోతే ఇంకా శాస్త్రము అనవసరం అంటే ఈ శాస్త్రం వేస్ట్ పరిస్థితి నిర్మాణం అవుతుంది అనర్థక్యం అంటే వేస్ట్ మరి అది అంగీకారమే మనకి నేను ఒకసారి ఒక చోటకి వెళ్ళాను దాని పేరు ఏదో ఉంది క్యానవీ ఐలండ్ అనో ఏదో పేరు ఎక్కడో ఉంది సౌత్ అఫ్రికాలో ఎక్కడో ఉంది ఒక పెద్ద ఐలండ్ షిప్లో వెళ్ళాలి లేదా విమానంలో కూడా వెళ్ళొచ్చు అక్కడ ఏదో సమావేశం ఉంటే వెళ్ళాలి ఆ క్యానవీ ఐలండ్ కానీ ఐలండ్ టౌన్ అది ఒక వేరే కంట్రీయే దానికి క్యాపిటల్ సిటీ ఏదో పేరు కూర్చురావట్లేదు కింగ్స్ అన్న ఏదో ఉంది ఆ ఇరెండ్లో ట్యాక్స్ ఉండదు నో ట్యాక్స్ ట్యాక్స్ అనేది ఉండదు గవర్నమెంట్ ట్యాక్స్ వేయ నో ట్యాక్స్ ఉండదు ట్యాక్స్ కన్సల్టెంట్ అనేవాడు అక్కడ ఎవరు ఉండరు నో ట్యాక్స్ అసలు ఆ ప్రొఫెషన్ ఉండదు ఈ బ్యాంకులకి బ్యాంకుల ట్యాక్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తే ట్యాక్స్ ఉండదు అక్కడ తొమ్మిది బ్యాంకులు ఉన్నాయి చిన్న ఇల్లండి ఒకటే టౌను చిన్న టౌన్ మన వరంగల్ అంతా ఉన్నది ఆ టౌన్ అంటే తొమ్మిది వందల డెబ్బై బ్యాంకులు ఉన్నాయి అన్ని బ్యాంకులే ఎందుకంటే ట్యాక్స్ ఉండదు అందుకోసం అక్కడ బ్యాంకు బ్రాంచ్ పెడతారు ఏదో సంథింగ్ లైక్ దాట్ బంధం లేదు మోక్షం లేదు కాబట్టి బంధం నుంచి మోక్షాన్ని కలిగించే జ్ఞానములు కలిగించే శాస్త్రం వ్యర్థము ఎందుకంటే జీవులు లేడంలో కదా ఉన్నది ఈశ్వరులే కదా ఏమో అద్వైతమయ్యా శాస్త్రం వ్యర్థం ఇంకా ప్రత్యక్షాది ప్రమాణ విరోధా ఇంకో దోషం కొన్ని శాస్త్రం వేస్ట్ అయితే వేస్ట్ అయిందని అనుకుని పోనీ అలా కుదరదు ఎందుకంటే సంసారము సుఖదుఖములు ఉన్నాయా లేదా ఉన్నాయి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి ప్రత్యక్షం అనుమానము ప్రత్యక్షము ఒక ప్రమాణము మనం కంటితో చూసి చెవితో విని దుఃఖాన్ని అనుభవించుట అనేది ఉంది సంసారం ఉన్నది సంసారం ఉన్నట్లయితే ఆ సంసారాన్ని అనుభవించే భోక్త ఉండాలి ఆ భోక్త జీవుడు తప్ప ఈశ్వరుడు ఆ కాజాలడు కాబట్టి ప్రత్యక్షము అనుమానం అనుమానం అంటే ఊహ మనస్సుతో ఊహించుట మనస్సుతో ఊహించినప్పుడు కూడా మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం సాధారణంగా మనం అనుభవించే దుఃఖాలన్నీ కూడా ప్రత్యక్షంగా అనుభవించే దుఃఖాలు తక్కువే ఊహారూపంగానే ఉంటాయి ఇప్పుడు వాడికి నా మీద ప్రేమ లేదు అని విడిగుతూ ఉంటాడు ఎలా తెలుసు వాడికి నీ మీద ప్రేమ లేదని ఎలా తెలుసు ఏముంది నేను వాడికేసి చూసినప్పుడు వాడిని నవ్వలేదు అందుకోసం ప్రేమ లేదు అయ్యో వాడే దుఃఖంలోనో ఏదో ఇబ్బందుల్లో ఉంటాడు వాడేదో పరధ్యానంలో ఉండి ఉంటాడు అందు గురించి నేను పలకరించలేదు అంత మాత్రం చేత వాడికి ప్రేమ లేవు లేదని నువ్వు ఎలా ఊహిస్తావు వీడు ఎలా ఊహించేసుకుంటాడు ఊహించేసుకుని నన్ను కాబట్టి వీడికి నా మీద ప్రేమ లేదు పనులు ఎక్కడ లేకుండా ఏమైనా ఊరుకోడు వాడికి నేను ఎంతో ఉపకారం చేశాను అయినా నా మీద ప్రేమ లేదు వాడికి అని దుఃఖిస్తాను సో ఈ విధంగా ఊహ చేత కూడా దుఃఖించటం అనుమాన ప్రమాణం చేత దుఃఖించటం అనేది ఉన్నది అది సత్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇన్ ఎనీ కేస్ వీడు ఊహ చేసి దుఃఖించటం అయితే ఉంది కదా కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణముల చేత సంసార సుఖము దుఃఖము అనుభవానికి ఉంటే ఆ అనుభవము ఎవరికి ఉంటుంది అనుభవము జీవుడనేవాడు ఒకడు ఉంటే వాడికి సంసారం యొక్క బంధం ఉంటుంది జీవుడే లేడు ఈశ్వరుడే ఉన్నాడు జీవుని ఈశ్వరుల్లో కలిపేశాం కదా క్షేత్రజ్ఞించాపి మాంబుద్ధి క్షేత్రజ్ఞుకు కూడా నేనే అంటే ఈశ్వరుడి కంటే భిన్నంగా జీవుడు అనేవాడు లేడు అన్నట్లయితే ప్రత్యక్షాది ప్రమాణములకు విరోధము వచ్చును ఫాలో అవుతుందా ఓకే కంటిన్ ఇంకా ఉంది పూర్వపక్షం ప్రత్యక్షేణ తావత్ సుఖ దుఃఖ తద్ధేతులక్షణ ఉపలభ్యతే అవు సంసారం అనేది లేదు జీవుడు లేడు సంసారం లేదు అంతా ఈశ్వరుడే ఈశ్వరుడికి బంధం లేదు శాస్త్రం వేస్ట్ అయితే అవని అని అలా కొట్టిపారేయడానికి లేదు అద్వైతం అంటే మరి అదే అవుతుంది పూర్వపక్షంలో ఉన్నాం ఓకే అద్వైతం అంటే ఏమిటి అద్వైతం దేవుడు ఒక్కడే సత్యము ఓకే జీవుడు జీవుడు భిన్నంగా లేడు మరి జీవుడు లేకపోతే ఈ సంసార భో భోగము ఇంకా అదేమీ లేదు అంటే లేకపోవడం ఏమిటండి సంసారము మనకి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది మీకు సుఖం అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది దుఃఖం అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది అంతేకాదు సుఖ దుఃఖములకు హేతువు కూడా అనుభవానికి వస్తుంది ఇప్పుడు నాకు సుఖం అనుభవానికి వచ్చింది ఎందుకని ఎవడో మా మిత్రుడు ఒక ఆయన నాకు మంచి హెల్ప్ చేసి పెట్టారు కాబట్టి నాకు సుఖం అనుభవానికి వస్తుంది కూడా అనుభవానికి వచ్చింది దుఃఖం అనుభవానికి వచ్చింది ఎందుకని ఒక అతను నేను సేవ చేస్తానని చెప్పేసి నన్ను ఏమో ఎక్కడికో ముసుకెళ్ళి నన్ను హింస పెట్టి పంపించాడు నాకు భోజనం కూడా హృదయపెట్టాడు కాదు నన్నేమో ఏదైనా ఒక వెహికల్లో ఇటు తీసుకెళ్లాల్సింది పోయి నా చేత మైల్డ్ మైళ్ళు నడిపించి నేను కంప్లైంట్ చేయకుండా అలా నిధుముఖం వేసుకుని అలాగే కష్టపడిపోయాను కాబట్టి దుఃఖం కలిగి ఆ దుఃఖానికి హేతువు ఎవడు అతగాడు హేతువు కనపడుతోంది సుఖము దుఃఖము తద్ధేతు ఇదే సంసారం అంటే ఈ సంసారం అంతా ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటే అది లేదని అలా చెప్తాము ఉపలభ్యతే తెలియబడుచున్నది అంతేకాకుండా జగద్వైచిత్ర్యోపలబ్ధేశ్చర్మాధర్మ నిమిత్త సంసారీ ఆయన అనుమాన ప్రమాణాన్ని చెప్తున్నారు ఏమిటంటే జీవుడు లేడు అంతా ఈశ్వరుడే అనే మాట ఉన్నదే ఇదేమీ సందర్భంగా లేదు సర్వక్షేత్రములలో ఉన్న జీవుడు అనేవాడు ఎవడూ లేడు అంతా ఈశ్వరుడే సర్వక్షేత్రములలో క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే ఎలా ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి జగత్తుని చూడండి జగత్తులో వైచిత్ర్యము కనబడుతూ ఉంటుంది అంటే తెలియడం అండి అంటే తెలియక ఆ పదాన్ని గట్టిగా పట్టుకోండి చాలాసార్లు జగత్తులో మీకెక్కడ చూసినా మీకు ఏమిటో ఏం తెలుస్తూ ఉంటుంది వైచిత్రి అని అంటే ఒకడు సుఖంగా ఉంటాడు ఇంకొకటి దుఃఖంగా ఉంటాడు ఎండ ఎండ ఎండ ఉన్నందుకు సుఖంగా ఉంటాడు ఐస్ ఫ్రూట్లు అదే ఐస్ ఐస్ క్రీములు బాగా ఎక్కువ వ్యాపారం చేసేవాడు ఐస్ క్రీములు వ్యాపారం చేసేవాడు మహా ఉత్సాహంగా ఉంటాడు ఎండలో మలమల మాడిపోయే వాళ్ళందరూ దుఃఖాన్ని అనిపిస్తుంది ఒకడు సుఖంగా ఉంటాడు ఇంకొకటి దుఃఖంగా ఉంటాడు వర్షం కురిసిందనుకోండి ఒకరికి సుఖం ఇంకొకరికి దుఃఖం ఓ పార్టీ నెగితే మిగతా పార్టీ వాళ్ళకి దుఃఖం ఆ పార్టీ వాళ్ళకి సుఖం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు మేము చూసి తేడా ఒక పార్టీ వాళ్ళు ప్రొసెషన్ లాగిస్తూ పెద్ద ప్రొసెషన్స్ పండగలను స్పీట్లు పంచు పెట్టూ రెండో పార్టీ వాళ్ళు తేలు కుట్టిన దొంగలాగా ఎక్కడికక్కడలాగా లోపల కూర్చొని ఎవడు మాటలు కూడా మాట్లాడదు ఒకడు కూడా మాట్లాడు పార్టీ ఆఫీస్ దగ్గర నిర్మానుష్యంగా ఉంటుంది మీరు నన్ను అడిగితే ఎక్కడ చూసామంటే చూడకలు ఆ న్యూస్లో వస్తుంది ఈ న్యూస్ వాళ్ళు అందరికీ వెళ్తారు ఈ ఫలానా పార్టీ ఆఫీస్ దగ్గర ఎవరు లేరు నిర్మానుష్యంగా ఉంది గోర్ఖా తప్ప మన ఎవరో అని వాడు రిపోర్ట్ ఇస్తారు కాబట్టి జగత్తులో సుఖము దుఃఖము దుఃఖము సుఖము సుఖము దుఃఖము విచిత్రంగా భిన్న భిన్నాలుగా మనకు కనపడుతూ ఇవన్నీ ఉన్నాయంటే దీని వెనకాల ఒక హేతు ఉండాలి ఏమిటి ఆ హేతు ఈ సుఖాన్ని అనుభవించి వాళ్ళందరూ కూడా ధర్మాన్ని అనుష్ఠించి ఆ ధర్మం అంటే పుణ్యం ఆ పుణ్య ఫల రూపంగా సుఖాన్ని అనుభవిస్తున్నారు దుఃఖాన్ని అనుభవించి వాళ్ళు పాప ఫల రూపంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని మనం అనుమానాన్ని చేయాల్సి ఉంటుంది అనుమానం చేయాలి చేయటం తప్ప ఎందుకంటే ఉదయం పదికి ఉదయం సరిగ్గా పది అయ్యేప్పటికీ ఓ పిల్లవాడు ఇక్కడ పుట్టాడు కోటీశ్వరు దీంట్లో పుట్టాడు అదే అదే క్షణంలో ఇంకో పిల్లవాడు గుడిసెలో పుట్టాడు ఇద్దరు ఒకే క్షణంలో పుట్టారు ఆ క్షణం నుంచి గుడిసెలో పుట్టిన వాడికి పాలు మంచి పుష్టికరమైన పాలు కూడా వాడికి దొరకవు ఈ కోటీశ్వరు దీంట్లో పుట్టినవాడికి వాడికి అన్ని భోగాలను లభిస్తాయి వీళ్ళిద్దరికీ తేడా సుఖ దుఃఖాల్లో తేడా స్పష్టంగా తెలుస్తోంది కదా ఇలా ఎందుకైంది అంటే ఏం సమాధానం చెప్తారు అంటే ఈ జీవుడు పుణ్యం చేసుకుని ఇక్కడ పుట్టాడు ఆ జీవుడు ఏదో పాపం చేసుకుని అక్కడ పుట్టాడు కాబట్టి ఆ సుఖ దుఃఖాలను వాళ్ళు అనుభవించాలి అని మనం చెప్తున్నాం ధర్మాధర్మములు మనం అనుమానం చేస్తున్నాం ధర్మాధర్మాలు ఎవరు చూసిన వాడు వాటిని అనుమానం చేస్తున్నాం అనుమానం అంటే ఇన్ఫ్లయన్స్ చేస్తూ ఉన్నాం ఆ ధర్మాధర్మముల మూలంగానే సంసారము వస్తోంది సంసారం అంటే సుఖ దుఃఖరూపమైన సంసారము వస్తుంది అని మనం అనుమానం చేస్తున్నాం ఇప్పుడు నువ్వేమంటున్నావు ఈశ్వరుడు తప్ప ఈశ్వరుడు కంటే భిన్నంగా వేరే జీవుడు లేడు అన్నప్పుడు ఈ అనుమాన ప్రమాణానికి విరోధము వచ్చింది సర్వం ఏతత్ అనుపన్నం ఆత్మ ఈశ్వర ఏకత్వే ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రము తెలుసుకుంటూ ఉండేవాడు ఆ క్షేత్రంలో జ్ఞానస్వరూపుడు ఆత్మ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే ఆత్మ ఆత్మయే ఈశ్వరుడు అని మీరు ఏకత్వాన్ని అంటే అద్వైతాన్ని కనుక ప్రతిపాదించిన పక్షంలో ఈ సర్వము కూడా చాలా యుక్తి లేనిదిగా అసందర్భంగా తయారవుతుంది ఏ సర్వము ప్రత్యక్ష ప్రమాణంగా మనకేది తెలుస్తోందో అదంతా విరోధం వచ్చింది అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో అదంతా విరోధం వస్తుంది ఓ జీవుడు ధర్మాన్ని బట్టి సుఖాన్ని అనుభవిస్తున్నాడు మరో జీవుడు అధర్మాన్ని బట్టి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని మనం చెప్పేటువంటి వ్యవస్థలన్నిటికీ కూడా విరోధం వస్తుంది తర్వాత బంధం ఉన్నది మోక్షం ఉన్నది ఆ బంధం నుంచి విడుదలను కలిగించే జ్ఞానమును ఉపదేశించే శాస్త్రం ఉన్నది అనే వ్యవస్థ బంధమోక్ష శాస్త్రం అదంతా కూడా వ్యర్థం అనేటువంటి పరిస్థితి కాబట్టి ఈ అద్వైతం ఉన్నదే దీనివల్ల అన్ని విరోధములే వస్తాయి కాబట్టి జీవుడు వేరే ఈశ్వరుడు వేరే కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఐక్యము కోసా కాదు ఇది పూర్వపక్షం సరపడిందండి పూర్వపక్షం నా ఇప్పుడు మీరు క్లాసులో ఇంటికి వెళ్ళిపోయి మీరు ఏదో పదు చూసుకున్నారనుకోండి ఈ క్షణంలో ఏదో పదండి ఏదో సెల్ ఫోన్ వచ్చి నడిచి వెళ్ళిపోయారు అప్పుడు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి మీకు ఏమనిపిస్తుంది శంకర భగవత్వాదు అద్వైతాన్ని ఖండించారు అనుకుంటా కదా అలాంటి పొరపాటు చేయకూడదు ఇదేం పురాణ కాలక్షేపం కాదు పురాణం అంటే మీరు రాముడు అడవిలో ఉండగా మీరు బయటకు వెళ్ళిపోయారనుకోండి మళ్ళీ ఏదో అర్జుంటుకొని వచ్చి వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చారనుకోండి పురాణానికి రాముడు ఎక్కడ ఉంటాడు అడవిలోనే ఉంటాడు ఇండి అక్కడికి వెళ్తాడు ఈ ఫారెస్ట్లోనే ఉంటాడు మీరు నెల రోజుల తర్వాత వచ్చినా అప్పుడు ఎక్కడ ఉంటాడు రాముడు అడవిలోనే రాముడు ఎప్పుడూ అడవిలోనే ఉంటాడు మీరు ఎప్పుడు వచ్చినా అడవిలోనే ఉంటాడు ఇప్పుడు తిరుప్పావే ఉందనుకోండి మీరు ఎప్పుడూ వెళ్ళినా శ్రీకృష్ణుని నిద్ర లేపుతూ ఉంటారు మీరు ఎప్పుడూ మొదటి రోజు ఏం చేస్తారు శ్రీకృష్ణుని నిద్ర లేపుతారు ఇరవయో రోజు ఏం చేస్తారు శ్రీకృష్ణుడు నిద్ర లేపుతారు రోజు కూడా అదే నన్ను అడగచ్చు మీరు మీకు అలా చేస్తారు నాకు ఒక ఆయన చెప్పాడు ఒక ఆయన చాలా జాగ్రత్తగా విలువ చేయలేదు నలభై రోజుల్లో విన్నానండి నాకు ఇది తప్ప ఇంకా నాకు ఏం కనపడలేదని చెప్పాడు ఏవో ఉంటాయి మితాల వివరాలు మంచిది అది కూడా అవసరమే కాబట్టి పురాణానికి వాటికి ఫాలో అవ్వకపోయినా నడిచిపోతుంది కానీ ఇక్కడ అలా ఉంటారు నా ఈ రకమైన పూర్వపక్షం ఏదైతే కలదో ఇది సరికాదు తప్పు అందువల్ల జ్ఞానాజ్ఞానయోహో అన్యత్వైన ఉపపత్తే మరి ఈ వాక్యాలని అర్థం చేసుకోవటానికి చాలా లోతైన అనుభవం కావాలి చూడండి రెండు పరిస్థితులు ఉంటాయి తెలుసున్న పరిస్థితి ఒకటి తెలియని పరిస్థితి ఒకటి జ్ఞానం అంటే తెలుసున్న పరిస్థితి అజ్ఞానం అంటే తెలియని పరిస్థితి రెండు ఉంటాయి ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది చాలా భిన్నంగా ఉంటాయి ఒక కుర్రాడు ఉన్నాడు చిన్నపిల్లాడు ఆరు మాసాల పిల్లాడు మరికి ఒళ్ళంతా పొక్కులు వచ్చాయి బాయిల్స్ లాగా వచ్చాయి జ్వరం వచ్చేసింది హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ వచ్చేసి పల్లెటూళ్ళు అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఉంటారు చాలామంది చాలా అనుభవం కలిగిన అమ్మలు అయ్యలు డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ అనుభవజ్ఞులైన అమ్మలు అయ్యలు వీళ్ళందరూ కలిసి వీడికి ఆట్లమ్మ వచ్చింది ఆట్లమ్మ అంటే ఒక దేవత ఆ దేవత వచ్చింది ఆ దేవత సోకింది కాబట్టి వీళ్ళని మనం ఏం చేయాలంటే అరిటాకుల్లో పడుకోబెట్టి వేప కొమ్మతో ఇలా విసురుతో ఆ దేవతకి కోడో లేకపోతే మేకో చెప్పి పూజ చేయాలి అని వాళ్ళు ఆ వ్యవస్థ అంతా చేసుకుంటున్నారు ఇంకొక చోట ఏం చేస్తున్నారంటే ఇది వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది వైరస్కి ఇన్క్యుబేషన్ పీరియడ్ మూడు రోజులు ఉంటుంది దాని లెక్కది మందు వేసినా మూడు రోజులు ఉంటుంది మందు వేయకపోయినా మూడు రోజులు ఉంటుంది ఈ మూడు రోజులు వీడు వైరస్ యొక్క గ్రిప్లో ఉంటాడు ఈ శిశువు మనం ఈ శిశువుని పుష్టికరమైన ఇంట్రవీనస్ ఆహారాన్ని మామూలు ఆహారం అరిగించుకోలేదు ఫాలోకి తాగడం ప్రసక్తి లేదు డిహైడ్రేట్ అయిపోకుండా ఇంట్రవీనస్గా ఎలక్ట్రోలైట్స్ న్యూట్రిషన్స్ని మనం ఇస్తా ఈ శిశువుకి ఆ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయేదాకా జాగ్రత్తగా ప్రొటెక్టెడ్ ఎన్వైరాన్మెంట్లో భద్రంగా పెట్టి మనము జాగ్రత్తగా శిశువుని కాపాడుకుని మనం రక్షించుకోవాలి అదే సమయంలో మనం ఈశ్వరుని కూడా ప్రార్థిస్తాం ఎందుకంటే మనం ఎంత ఏర్పాటు ఫైనల్గా ఈశ్వరుని కృప కూడా అవసరమే కాబట్టి ఓ ఈశ్వర ఈ శిశువుని కాపాడు కూడా ప్రార్థన కూడా చేస్తాం ఇది ఒక పరిస్థితి ఈ రెండింటికి తేడా ఏమిటో చెప్పండి ఒకటి జ్ఞాన పరిస్థితి ఇంకొకటి అజ్ఞాన పరిస్థితి మీరు అజ్ఞాన పరిస్థితిలోకి వెళ్తే అక్కడ అన్నీ స్ట్రక్చర్డ్గా పెర్ఫెక్ట్గా క్లియర్గానే ఉంటాయి అదేమీ అజ్ఞానం కదా అని అది ఏమీ అసందర్భంగా ఉంటుందని మీరు అనుకోద్దు ఏ ఒకప్పుడు ఏమవుతుందో తెలుసిన అజ్ఞాన పరిస్థితిలో వ్యాపారం ఇల్ల ఇల్లా అని ఆ చేసినప్పుడు కూడా మూడు రోజులు అయినప్పటికీ ఆ వైరస్ ఇన్క్యుబేషన్ పీరియడ్ అయిపోయి అది తగ్గిపోతుంది వాడు కూడా మామూలు మనిషి అవుతాడు ఈ పిల్లవాడు కూడా మామూలు మనిషి అవుతాడు కాబట్టి ఈ వైద్యము ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఇదంతా అనవసరం ఇదంతా అవతల పారేయండి అరికాకులను వేపకొమ్మాయే సత్యము అని అనొచ్చా అనుకోడు నేనేదో మీకు దృష్టాంతం చెప్పాను కాబట్టి జ్ఞానము అజ్ఞానము అని రెండు పరిస్థితులు ఉంటాయి ఆ రెండు పరిస్థితులు భిన్న భిన్నాలుగా ఉంటాయి దాంతో ఒక పరిస్థితిని రెండో పరిస్థితిని వ్యతిరేకంగా పూర్వపక్షంలో ప్రవేశపెట్టకడం ఇప్పుడు వీడు ధర్మం చేశాడు వాడు అధర్మం చేశాడు వీడు ధర్మం చేసి సుఖాన్ని అనుభవిస్తున్నాడు వాడు అధర్మం చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు ఈ పరిస్థితికి అజ్ఞాన పరిస్థితి అని పేరు ధర్మాధర్మములకు సుఖదుఖములకు అతీతంగా ఉంటూ ధర్మాధర్మములను సుఖదుఖములను ప్రకాశింపజేస్తూ ఉండే ఏ క్షేత్ర చైతన్యమైతే గలదో దానికంటే భిన్నంగా పరమేశ్వరుడు లేడు ఆ పరమేశ్వరుడు ఈ క్షేత్ర జ్ఞైతనీయ రూపంగానే ప్రకాశిస్తూ ఈ ధర్మాధర్మములను సుఖదుఖములను ప్రకాశింపజేస్తూ కూడా వాటికి అసంగంగా అతీతంగా ఉన్నాడు ఇది జ్ఞానం పరిస్థితి ఈ రెండింటికి అసలు ఏమైనా పొంతన ఉన్నదా లేదు కాబట్టి అజ్ఞాన పరిస్థితిని పట్టుకొచ్చి జ్ఞాన పరిస్థితికి పూర్వపక్షం చేయటము కుదరదు అర్థమైందండి మీకు దాని వ్యవస్థ ఇప్పుడు చూడండి భాష్యం ఈ వాక్యాన్ని సంగ్రహ వాక్యము అంటే జ్ఞాన వేరు అజ్ఞాన వేరండి అని చెప్పి కదా అది సంగ్రహంగా చెప్పారు ఆ సంగ్రహంగా చెప్పిన దాన్ని వివరిస్తున్నారు చూడండి నేను నేను చక్కని దృష్టాంతం రెండు పరిస్థితులు చెప్పాను ఇది ఇక్కడ అంతా అలాగే ఉంటుంది మీరు చూడండి దూరమేతే విపరీతే విసూచీ అవిద్యయాచ విద్యేతి జ్ఞాత అని తథోపనిషి ఏతే దూరం ఏతే ఈ రెండు ఏమిటా రెండు ఒకటి అవిద్య ఇంకొకటి విద్య విద్య అంటే అజ్ఞాన విద్య అంటే జ్ఞానం ఒకటే అజ్ఞానం ఉందా లేదా జ్ఞానం అనేది ఒకటి ఉంది కదా జ్ఞానం అనేది ఇంకొకటి ఈ రెండు ఉన్నాయి చూసారా ఈ రెండు పరిస్థితులు మిల్జుల్లు ఉండవు కలిసిమెలిసే ఉండవు ఇది ఎలా ఉంటాయో తెలుసిన విపదీతే ఒకదానికి మరొకటి భిన్నంగా ఉంటుంది చుక్కెదురు కుడి కుడియడం వల్ల అన్నట్టుగా కుడియడం కాదు ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అన్నంతలాగా మ్యూచువల్లీ అపోసిట్టు ఈచద దూరం విపరీతే ఇప్పుడు విపరీతము అంటే ఈస్ట్ ఉందండి ఈస్ట్కి నార్త్ నార్త్ కాదు సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ వేరు సౌత్ వేరు దూరమే కానీ ఈస్ట్ వెస్ట్ ఎలా ఉంటాయి కంప్లీట్లీ దూరం దాన్ని ఏమంటారంటే డయమెట్రికల్లీ అపోజ్ దూరం విపరీతే డయమెట్రికల్లీ అంటే అర్థం ఏంటో తెలుసిన ఏది అవిద్యలో కరెక్ట్ అనిపిస్తుందో అది విద్యలో పూర్తిగా తక్కువవుతుంది ఏది విద్యలో సత్యముగా తెలియబడుతుందో అది అవిద్యలో విరోధంగా భాషిస్తుంది గమనించారని దురమేతే విపరీతే ఈ విద్య అవిద్య ఎందుకో తెలుసిన విసూచి విసూచి విసూచి అంటే సో వివిధ దిక్కులలో అవి సూచిస్తూ ఉంటాయి వివిధ దిక్కుల వైపు నిర్దేశిస్తూ ఉంటాయి ఏదో ఏం ఉంటుంది అత్యంత విపరీతము భిన్నము అంటే భిన్నము సూచి ఇది ఇటువైపు పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది సూచేయతి విరుద్ధము సూచేయతి ఇది ఇటువైపు సూచిస్తే అది అటువైపు సూచిస్తుంది ఈ విద్యా విద్య అలా ఉంటాయి ఎందుకంటే అక్కడ అక్కడ పూర్వపక్షంలో వాడు ఏంటి సిద్ధాంతంలో ఏం చెప్పారు క్షేత్రజ్ఞుడనేవాడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడు అని చెప్పారు అది సిద్ధాంతం అది జ్ఞాన జ్ఞాన ఈ పూర్వపక్ష ఎలా ఉన్నది అది అజ్ఞానావస్థలో వాడు అజ్ఞానావస్థని డివై చేసి ఈ అజ్ఞానావస్థలో ఉన్న పరిస్థితి ఆ జ్ఞానము నన్ను ఎందుకు పొసదరు అని అడుగుతున్నాడు ఎలా పొసుకుంటుందండి పొసద మీరు అజ్ఞానావస్థలో వీడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి ధర్మాన్ని చేసుకుంటాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అధర్మాన్ని చేసుకుంటాడు వీడు ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తున్నాడు వాడు తక్కువ సుఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి వాళ్ళ ధర్మములు అధర్మములు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వీడు వేరే జీవుడు వాడు వేరే జీవుడు అందరి జీవులు వేరు వేరు అంచేతనే అందరి యొక్క సుఖ దుఃఖములు వేరుగా ఉన్నాయి ఎలా ఉంది ఇదంతా కూడా అనుకూలంగా కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తోంది అలాగే అనిపిస్తుంది అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అజ్ఞానం అంటే అలాగే ఉంటున్నాను మేడిపండు మేడిపండు అంటే ఏమిటో తెలిసిన మేడిపండు చూడ మేలిమిగా ఉను పొట్ మేలిమై ఉండును పొట్ట వ్యక్తి చూడ పురుగులు మేడిపండు వాట కాబట్టి అలా కంగారు పడి చూసి ఆ ఏకత్వం తక్కువనే కానీ నిర్ణయానికి రావడం అడదు జ్ఞానపరిస్థితికి అజ్ఞానపరిస్థితికి ఈ రకమైన వైరుధ్యము సహజంగా ఉంటుంది వివరిస్తారు తయో విద్యా విద్యా విషయో ఫలభేద అరుద్ధో నిర్దిష్ట శ్రేయచ ప్రేయశ్చేతి అంచేతనే ఈ విద్య అవిద్య ఇంత పరస్పర విరుద్ధంగా ఉంటాయి కాబట్టే వాటి దారులు వేరు వాటి దారులు వేరు వాటి ఫీల్డ్ విషయము ఫీల్డ్ వేరు అంటే ఏ ఏరియాలో విద్య జ్ఞానము ఆపరేట్ చేస్తుందో ఆ ఏరియాలో అవిద్యకు ప్రవేశమే ఉండదు ఏ ఏరియాలో అవిద్య ఆపరేట్ చేస్తుందో అక్కడ విద్య వెలగలబోతుంది దాన్ని తోసేస్తారు కూడా విద్యని దర్జాపులోకి రాని ఉండవు అవిద్యలో ఉన్నవాళ్ళు అవిద్యాయా అంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా అజ్ఞానంలో ఉంటారా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము గొప్ప పండితులు అనుకుంటాం పండితం మన్యమాన దంధ్రమ్యమానా పర్యంతి మూభా అంధేన ఇవనీయమానాయ అనే శ్లోకం ఉంటుంది అది దీని కింద ఉంటుంది కఠోపనిషత్తులు ఈ శ్లోకం కిందే ఉంటుంది కింద ఎక్కడో చుట్టుపక్కల ఉంటుంది మీరు ఇది త్రీ టు వన్ తర్వాత అక్కడే ఉంటుంది ఆ శ్లోకం వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానం మాట్లాడితే కొడతారు పట్టుకుంటారు సాధుశబ్ద ప్రయోగం చేస్తే పట్టు కొట్టబడ్డారు ఆ రకంగా అసాధు శబ్ద ప్రయోగాలు చేసి వాళ్ళు వంద మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సాధుశబ్ద ప్రయోగం చేస్తే మిమ్మల్ని చీవాట్లు పెడతారు పుట్టి పంపిస్తారు అంత తేడా ఉంటుంది విద్యకే అవిద్యకే వాటి ఫీల్డ్ వేరు ఫలము వేరు విద్య యొక్క ఫలము ఓ రకంగా ఉండదు అవిద్య యొక్క ఫలము చాలా భిన్నంగా ఉంటుంది అంచేతనే ఆ ఫలములు కూడా ఎలా చెప్పారంటే శ్రేయశ్చ ప్రేయశ్చ అదో మంత్రం ఉంది ఇదంతా కఠోపనిషత్తు కఠోపనిషత్తు దాని సమగ్రమైన ఉపనిషత్తు ఉపనిషత్తు అట్టిదే భాష్యం అంటే అక్కడ మంత్రం ఉన్నది అక్కడ మంత్రగత పదాలను శంకరులు ఉటంకిస్తూ ఉన్నారు శ్రేయ్యమేత మనుష్యం ఏత ఏత ఎంతి ఇతహాకి ఆ ఉపసర్గి తెరిస్తే ఏ తహా వస్తాయి మనుష్యం అభిముఖీకృత అంటే మనిషికి అభిముఖంగా ఎదురుగా వస్తాయి రెండు ఏమిటి శ్రేయస్సు ప్రేయస్సు రెండు వస్తాయి ప్రతి అడుగులోనూ వస్తాయి ప్రతి అడుగులోనూ రెండూ వస్తాయి ఎలాగంటే రాత్రి ఏడున్నర అయింది ఇంట్లో చాలు మజ్జిగ అన్నం ఉంది ఇంట్లో పార్టీ ఒకటి ఉంది అది తొమ్మిదింటికి షురు అవుతుంది పదిన్నరకి వడ్డిస్తాడు బఫే ఉంటుంది హెవీ రిచ్ ఫుడ్ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ తోటి ఎలా పడితే అలాగా ఉంటుంది బఫే అది తొమ్మిదింటికి వెళ్తే వాడు స్టార్టర్స్ని మొదలు పెడతాడు ఏదో మీ ముహా మన ఏదో పడేస్తాడు ఇది నవ్వులుతూ ఉండాలి ఒక పావు గంటో అరగంటో మమ్మల్ నిమిషంలో తినేసి మంచినీళ్ళు కూర్చోవలసిన దాన్ని ఒక అరగంట సేపు నవలాలి పదింటికి మొదలు పెడతాడు మొదలు పెడితే పదకొండున్నరకి పడుకు బాగా హెవీగా హైలీ స్పైసీ ఆయిలీ అండ్ రిచ్ ఫుడ్ని తినేసి ఇంటికి వస్తాడు రెండు ఉన్నాయి ఈ రెండింటిలో ఏది ప్రియమైనది ఏది హితకరము అంటే చారు మజ్జిగా అన్నం పెంద్రాల ఏడున్నరకి తిని ఇంటి దగ్గర కొంత ధ్యానము ప్రాణాయామం చేసుకుని విశ్రమించటం హితకరము దాన్ని శ్రేయస్సు అంటారు ఈ బఫే డిన్నర్ లేట్ నైట్ డిన్నర్ ఉంది చూసారా దాన్ని అది ప్రియము దాన్ని ప్రేయస్సు అంటారు ఈ రెండు పరిస్థితులు మన ముందు మనకి రెండు కూడా ఎదురవుతాయి మీరు దేన్ని తీసుకుంటారు అనేది మీ మీద ఆధారపడి శ్రేయస్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరేత్య వివినక్తి ధీర నేను అక్కడ మంత్రం చెప్తున్నా ఆ మంత్రాన్ని శంకరులు ఇక్కడ సూచనగా చెప్పారు వివినక్తి ధీర సంపదేత్య సంపరీత్య ఏదో ఉంది వాటిని జాగ్రత్తగా పరీక్షించి వివేకంలో గలవాడు తేడాగా దర్శిస్తాడు ఇది శ్రేయస్సు ఇది ప్రేయస్సు అని తేడాగా చూస్తాడు చూసి ఆ శ్రేయస్సుని పట్టుకుంటాడు శ్రేయస్సుని తిరస్కరిస్తాడు ఈ ప్రసక్తి ఏమిటో తెలిసిన నచికేతస్సుకి శ్రీ నచికేతస్సుడు అంటాడు నాకు ఆత్మస్వరూపాన్ని చెప్పమంటాడు అన్యత్రధర్మా అన్యత్రాధర్మా ఈ ధర్మాధర్మములకి అతీతమైనది అది ఆత్మ అంటే అది క్షేత్రం అతీతమైనది అదేదో చెప్పమంటాడు చెప్పమంటే యమధర్మరాజు గారు అంటారు నీకు ఎందుకు రా వేదాంతం అన్నాను ఆత్మ బ్రహ్మ ఇది ఎందుకు నీకు నువ్వు పంచే నీకు రెండు ఇస్తా ఒకటి సకల భోగాలు ఇచ్చేస్తా రెండు నీకో ఉపాసన చెప్తా నువ్వు ఆ ఉపాసన చేసుకో మళ్ళీ జన్మలో కూడా ఇన్ని భోగాల్ని నువ్వు అనుభవించగలుగుతావు అని చెప్తారు ఎలా ఉంది అప్పుడు నచికేతస్సుని అంటాడు నీ భోగాలు నీ దగ్గర అట్టు పెట్టాను నాకు నువ్వేవో కామ్య కర్మలు ఏవో చెప్తానంటున్నావు నాకు అక్కల్లా అచికేత అగ్ని బోధిస్తాడు ఆ అగ్నిని తెలిసేసుకుంటాడు మంచిది ఈ కామ్యకర్మలు చేయటము వాటి వల్ల పుణ్యాన్ని సంపాదించడము పుణ్యాన్ని బట్టి భోగము ఈ మార్గం నేను ఎదుగు ఆ మార్గంలో అది అంటే అది నాకు వద్దు నాకు ఆత్మతత్వాన్ని చెప్పు అని కోరుతాడు అంటే అప్పుడు మళ్ళీ ఎముడు అంటాడు చూడు మళ్ళీ ఆలోచన నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను నీకు ఏమిటంటే నీకు అనేక జన్మలు ఈ భోగాలన్నీ అనుభవించదగినటువంటి నీకు సౌకర్యం నేను చేస్తాడు భూలోకంలో ఉండగానే స్వర్గంలో ఉండే భోగాలన్నీ నీకు అందుబాటులో ఉండేట్లా చేస్తా అవి దేవతలందరూ కూడా భోగాలనే అనుభవిస్తున్నారు నీకు ఈ పిచ్చి ఏమిటి ఈ ఆత్మా బ్రహ్మాండో పిచ్చి నీకెందుకు దీన్ని విడిచిపెట్టు అని మళ్ళీ లోభ ప్రలోభ పెడతాడు పెడితే నచ్చకేతసుడు అంటాడు నువ్వు నాకు వరం ఇస్తానని మాట ఇచ్చావు ఇచ్చిన మాట ప్రకారం నేను కోరిన వరాన్ని జ్ఞానాన్ని అనుగ్రహిస్తే అనుగ్రహించు లేకపోతే నీ వరం ఇస్తానన్న మాట నువ్వే నిర్ణయం చేసుకో మాట అర్చబెట్టుకోవాలా తప్పాలా అనేది నా దాని మీద నా భోగాలు నాకు మాత్రం నీ భోగాలు అక్కర్లేదు తవైవ అంటాడు అంటే ఆ పాటలు ఆ డ్యాన్సులు ఆ వాహనాలు ఆహ అంటే గుర్రాలు పొర్రం గుర్రాలు ఇప్పుడు కాదు అవన్నీ కూడా నీ దగ్గర ఎట్టు పెట్టుకో నాకు అక్కర్లేదు చెప్తే అప్పుడు రంగధర్మరాజు గారు అన్నారు శ్రేయస్చ ప్రేయశ్చ నీకు శ్రేయస్సు ప్రేయస్సు ముందు పెట్టా పెడితే ఈయన చికేతసుడు ప్రేయస్సుని కాదని శ్రేయస్సునే కోరుకున్నాడు ఆహా ఎంత బుద్ధిమంతుడు తను పిల్లవాడే అయినా పిడుగు సామాన్యంతో అయిన పిల్లవారు కాదు నేను అని ప్రశంసిస్తాను అంటే రెండు ఉంటాయి ఎప్పుడు శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉంటాయి ఆ శ్రేయస్సు విద్య యొక్క ఫలం ప్రేయస్సు అవిద్య యొక్క ఫలం ఇప్పుడు మీరు ప్రేయస్సు అవిద్య దాంట్లో ఉండే లాజిక్కి తీసుకెళ్ళి శ్రేయస్సుకి విద్యకి అన్వయిస్తే అది అన్వయించదు మీరు పడిపోతారు తప్ప అన్వయించదు అదేదో పెద్ద గొప్ప పూర్వపక్షం చెప్పానని అనుకుంటాడు ఆ పూర్వపక్షం అదే అవిద్య బేసిస్ మీద వచ్చిన పూర్వపక్షం కాబట్టి మీరు అవిద్యలో అవిద్య గ్లాస్ తోటి విద్యను చూస్తే విరుద్ధంగానే కనబడుతుంది అదంతా వివరిస్తారని విద్యా విషయ శ్రేయ శ్రేయస్థు అవిద్యా కార్యమితి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంకా చెప్పట్లేదు మీరు గమనించడం లేదు ఆ సమాధానం ఇట్ హ్యాస్ టు వెయిట్ ముందు ఆయన ఒక ప్రణాళికని నిర్మాణం చేస్తున్నారు ఏమిటా ప్రణాళిక దేర్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ విస్డమ్ విద్యా విద్యా విషయము విషయం ఫీల్డ్ అండ్ దేర్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ అవిద్య అవిద్యా విషయం ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ని మీరు కలగాపరడం చేయకూడదు ఆ ఫీల్డ్స్ని క్లియర్గా సపరేట్గా పెట్టాలి ఇప్పుడు మీరు నేను ఉదాహరణ చెప్తా మీరు ఏదైనా ఏదో వ్రతం చేసుకుంటున్నారనుకోండి ఈ వ్రతం చేసుకుంటే మనిషికి విమానం వస్తుంది విమానంలో స్వర్గానికి పోతాడు అని ఆ వ్రత కథ కూడా అలాగే ఉంటుంది ఆ ఫలము నేను ఎత్తే చెంపకూడదు అక్కడికి వెళ్తారు విమానం వస్తే ఏమవుతుంది ఎవరి ఎవరు విమానం ఎక్కి స్వర్గానికి అక్కడ ఏం చేస్తాడు భోగాలు అనుభవిస్తాడు ఏమిటి ఏం చేస్తాడు ఏమిటి అంటాను అలా అంటారు ఏంటి మన అందరూ వెళ్ళరు అందరూ వెళ్లరు ఈ వ్రతం చేసుకున్నవాడే వెళ్తాడు ఎందుకని ఈ జీవుడే పుణ్యం చేసుకున్నాడు పుణ్యం చేసుకున్న జీవుడే అక్కడికి వెళ్తాడు పుణ్యం చేసుకోని జీవుడు అక్కడికి వెళ్ళడు అని చెప్తూ అక్కడికి వెళ్ళి ఎవండి ఈ జీవుడు సర్వక్షేత్రములలో ఉండే జీవులు కూడా ఒకే ఈశ్వరుని ఐక్యమవుతారు కదా మరి అని మీరు అన్నారనుకోండి అంటే ఏమవుతుంది అది అది మిస్ఫిట్ అక్కడ ఫిట్ అవ్వదు అది అవిద్యా విషయం అది వీడు చెప్పింది కరెక్టే కానీ అక్కడ ఫిట్ కాదు విద్యా విషయం అది అక్కడ ఇది ఫిట్ కాదు కాబట్టి ఇక్కడ వీడు విద్యా విషయంలో ఉంటాడు ఎవరైనా నేను ఆత్మస్వరూపుడను ధర్మాధర్మములకు అతీతమైన వాడను కర్తృత్వ భోక్తృత్వములు లేని ఏ పరమాత్మ తత్వము గలదో అదియే నేను అని వాడు ఆత్మనిష్టలో ఉంటాడు రమణ మహర్షిలాగా ఆయన దగ్గరకు వచ్చి ఎవరు మీరు పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళచ్చు కదా అన్నారనుకోండి అంటే ఏమవుతుంది ఇట్ సౌండ్స్ ఓకే ఇట్ సౌండ్స్ ఫైన్ బట్ ఇట్ ఈజ్ మిస్ఫిట్ కాబట్టి రెండు క్షేత్రములు రెండు విషయములు గలవు క్షేత్రం మాట కనెక్ట్ అయినా వాడిన ఎందుకంటే ఇంకో ఇంకో సెన్స్లో వాడుతున్నాను నేను దేహము అనే సెన్స్ రెండు విషయములు విషయము అంటే ఫీల్డ్ విషయము రెండు విషయములు గలవు అవిద్యా విషయము విద్యా విషయం అవిద్యా విషయంలో ఉన్న స్ట్రక్చర్స్ విద్యా విషయంలో ఫెయిల్ అయిపోతాయి అన్వయించం విద్యా విషయంలో ఉండే కంక్లూషన్స్ అవిద్యా విషయంలో ఫిట్ అవ్వ నీ అలా ఉన్నది అని చెప్తున్నా ఆ విషయాన్ని బాగా బలంగా నిరూపించటం కోసమని ఆ రెండు క్షేత్రాల రెండు విషయములను ఆయన బాగా శస్సుగా నిరూపిస్తున్నాడు ఈ రెండు విషయములు గలవు అవిద్యా అని ఉపనిషత్తు చెప్పడమే కాదు వ్యాస భగవాను మహాభారతంలో కూడా చెప్పి ఉన్నాడు తాచ అంటే అదే విషయమును వ్యాసుడు కూడా చెప్పినాడు ఏమని చెప్పాడు ద్వానౌ అని మొదలుపెట్టాడు ఇవి రెండు మార్గములు అని మొదలుపెట్టాడు ఒకటి విద్యా మార్గము ఇంకొకటి అవిద్యా మార్గము అని మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఇదే విషయాన్ని దాంట్లో చర్చించాడు వ్యాస మహర్షి శాంతి పర్వంలో ఈ శాంతి పర్వంలో మహాభారతం శాంతి పర్వంలో మూడు మేజర్ సెక్షన్స్ ఉన్నాయి శాంతి పర్వం చాలా పెద్దది దాంట్లో మూడు సెక్షన్స్ ఉంటాయి రాజధర్మ పర్వము మొదటిది ఆపద్ధర్మ పర్వము రెండవది రాజధర్మ పర్వం మూడవది మోక్షధర్మ పర్వం ఇది మూడవ శిక్షణ మోక్షధర్మ పర్వం దాంట్లో రెండు వందల నలభై ఒకటల అధ్యాయం అంటే చాలా పెద్ద చాలా పెద్దది ఆ పర్వమే చాలా పెద్దది ఆ విధంగా రెండు మార్గాలు ఉన్నాయి అని మొదలుపెట్టారు మొదలుపెట్టి దాన్ని ఎలా కంక్లూడ్ చేశారో తెలుస్తున్నా ఇమౌద్వావేవ పంథానౌ ఇవి రెండే మార్గములు అని మళ్ళీ ఆ కూడా అక్కడనే ఆయన ఆ ప్రస్తావాన్ని చేసి ఉన్నాడు ఆ రెండు మార్గాలు ఏమిటంటే విద్యా మార్గమో అవిద్యా మార్గము అవిద్యా మార్గం అంటే ఎలా ఉంటుందో నేను కర్తను భోక్తను ఈ పుణ్యం చేసుకుని ఆ సుఖాన్ని పొందుతాను ఆ భోగాలను చూస్తాను అని ఇది అవిద్యా మార్గం అది అవిద్యా మార్గం కానీ మీరు బయటకు వెళ్ళి అవిద్య అన్నట్లయితే వాళ్ళు కొడతారు కూడా అదే అవిద్యా మార్గం విద్యా మార్గం అంటే ఏమిటి నేను కర్తృత్వ భోక్తృత్వములో శుద్ధ చైతన్య స్వరూపుడను ఈ చైతన్యము భిన్నముగా ఈశ్వరుడు లేదు ఈ చైతన్యమే ఇష్ట విద్యా మార్గం ఈ రెండు వేరు వేరు మాట్లాడాలి అలా మహాభారతంలో కూడా చెప్పినా గీతలో కూడా చెప్పారు ఏహచే ఇక్కడ కూడా రెండు నిష్టలు చెప్పారు సో ఆత్మనిష్ట కర్మాధికము సంసారమునందు తిరుగు ఆదుట ఇత్యాది విషయాల్ని ఇక్కడ కూడా చెప్పినారు అవిద్యా సహకార్యేణ విద్య హాతవ్యా శృతిస్మృతిన్యాభ్య అవగమ్య ఇప్పుడు శంకరుల యొక్క ప్రతిపాదన శైలి సర్వత్ర అది ఒకే పద్ధతిలో ఉంటుంది ఆయన అనేక పర్యాయాలు ఏమంటారంటే మీరు నిర్ణయించే నిర్ణయము కంక్లూషను అది శృతి స్మృతి న్యాయములకు అనుకూలంగా ఉండాలి మూడింటికి అంటే శృతి వేదము ఏం చెప్పినది స్మృతికారులు వేదంలో చెప్పిన దాన్ని వ్యాసుడు శ్రీకృష్ణుడు గీతలను వీళ్ళు మళ్ళీ చెప్తారు అది స్మృతి ఆ రెండుతో సరిపడదు న్యాయము అంటే మీ యుక్తి మీ అనుభవాన్ని బేసిస్గా చేసుకుని మీ యుక్తి మూడింటికి కుదరాలి మూడింటికి పొసగా అంతేగాని కేవలము యుక్తి అంటే హేతువాది అంట అది వర్కౌట్ కాదు కేవలము శృతి స్మృతి అనే ఓ పుస్తకాలు ఇక్కడ ఇలా చెప్పాడు అక్కడెలా చెప్పాడు ఎప్పటికీ ఇంకా ఆలో మీరు ఆలోచన మేము ఆలోచించము మేము ఆలోచించడం మానేసి సుమారు ముప్పై నలభై సంవత్సరాలు అయినది అప్పటి ఎప్పుడు ఆలోచించలేదు పుస్తకంలో ఉన్నది చెప్పడమే తప్ప కథ చెప్పడం లేదా వాటి రాసింది చెప్పడం వీడి రాసింది చెప్పడం ఎదుగుతుంది కానీ మేము సొంతంగా ఆలోచించటం మానేసాము పీపుల్ దే డోంట్ థింక్ దే డోంట్ నో హౌ టు థింక్ దే ఓన్లీ నో వాట్ టు థింక్ ఏవో కఠస్థం చేసిన పుస్తకాలు అవే ఉంటాయి అవే థింక్ చేస్తారు వాటినే చెప్తారు తప్ప ఆలోచించటము అనేది ఉండదు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఆలోచించటం అనేది ఉండదు పరీక్షించుట అనేది ఉండదు అది తప్పే కేవలము యుక్తే తప్ప శృతి స్మృతి ఎలా ఉన్నది అనే మాట ఉండదు అది తప్పే శృతి స్మృతి న్యాయములు మూడు ఈ మూడు కూడా ఏ విషయాన్ని చెప్తున్నాయి ఏమైనా రెండు రెండు విషయములు ఉంటాయి అవిద్యా విషయము విద్యా విషయము ఓకే ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే మీరు ఏం చేయాలని తెలుసునండి ఆ విద్యా విషయంలో ప్రవేశించి విద్యను సంపాదించి అవిద్యను తొలగించుకోవాలి ఆ అవిద్య నుండి పుట్టేటువంటి సుఖ దుఃఖము దుఃఖము కామ అవిద్య కామ కర్మ సంసార అవిద్య ఉంటుంది ఆ విద్య నుంచి కామన కోరిక కామన నుండి కర్మ చేస్తారు కర్మ నుండి దుఃఖముంటుంది సో ఈ విధంగా ఇది ఒక పెద్ద ప్రవాహం ఈ సంసారం అజ్ఞానం నుండి సంసారం దొరుకుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అవిద్య దాని నుంచి సంసారం ఈ రెండింటినీ కూడా మీరు పోగొట్టుకోవాలి జ్ఞా విద్యను సంపాదించాలి విద్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆత్మజ్ఞానం యొక్క బలంతో అవిద్యను అవిద్య నుంచి చుట్టేటువంటి సంసారము కూడా మీరు వదిలించుకోవాలి హాత్యాయుట కొట్టడం కాదు ఓహా త్యాగే ఓహాట్ త్యాగేకి తవ్యప్రచయం చేస్తే హాతవ్య అవుతుంది హన హింసాగత్యోతి కాదు హన హింసాగత్యోహకి తవ్యప్రచయం చేస్తే హంతవ్య అవుతుంది హాతవ్య అవుతుంది హాతవ్య అంటే పోగొట్టుకోవాలి తొలగించుకోవాలి అని కూడా వేదాలు చెప్తున్నాయి స్మృతికారులు అలాగే చెప్తున్నారు గీత ఇచ్చారు స్మృతి గ్రంథాలు అగే విషయాలు చెప్తున్నాయి మీరు యుక్తితో ఆలోచించండి మీరు యుక్తితో ఆలోచించండి యుక్తితో ఆలోచిస్తే కూడా విద్యతో అవిద్యను పోగొట్టుకుని ఆ విద్య వల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టుకోవాలి మనము అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మీకు ఏదైనా చాలా ప్రాక్టికల్గా నేను చెప్తున్నా ప్రాక్టికల్గా ఉండాలి పాఠం జీవితానికి అన్వయించని పాఠం వల్ల ఉపయోగం ఉంది జీవితాన్ని అన్వయిస్తూ ఉండాలి మనకి జీవితంలో ఎవో దుఃఖాలు ఉంటాయి బెంగలు దుఃఖాలు భయాలు ఉంటాయి మీకెద బెంగా భయము ఉన్నది అంటే దాన్ని మీరు మీరు యుక్తియుక్తంగా పరిశీలించాలి విద్య స్ఫూర్తితో దాన్ని ట్యాకీ చేయాలి అంతే తప్ప మూర్ఖత్వము అంధవిశ్వాసము బేసిక్స్గా ట్యాకీ చేయకూడదు సో ఇప్పుడు గాయం తగిలితే గాయం తగిలిందనుకోండి కట్టు ఏదో పొడుచుకుని గాయం తగిలింది అదే వంట చేసుకుంటే చాపతో వేలో ఏదో తెగి తెగితే దాన్ని ఎలా ట్యాకే చేయాలి ముందు దాన్ని కడగాలి శుభ్రంగా కడుగుతుంది ఆ పుండుని అది కడిగేసి స్వచ్ఛమైన కాటన్తో దాన్ని పుడిచి ఆ తర్వాత యాంటీసెప్టిక్ ఏదో ఉంటుంది ఏదో అది కొంచెం పెట్టి ఆ ఆ గాయాన్ని పైన కాటన్ వేసి చక్కటి స్వచ్ఛమైన వస్త్రము అంటే మురికి లేనటువంటి వస్త్ర శకలం నుండి తీసుకుని దాన్ని కట్టుబట్టాలి అలా చేయాలి అంతే కానీ మా తాతల పుస్తాకల కాలం నుంచి కూడా ఓ ఒక ఓ పొడకో లేకపోతే ఒక కత్తి లెట్లో ఒక పుస్తంది దాంతో ఇలా పైన ఇలా మూడు సార్లు అంటే గాయం తగ్గుతుందని అలా చేయకూడదు అది కాదు పట్ల మా ఇంట్లో మేము అలాగే చేస్తామండి ఇలా ఈ జ్వరం వచ్చినా కూడా మేము ఏమో ఏదో సహాయమే ఇస్తాం తప్ప మేము మా అదే పద్ధతి మా తాతగారు అలాగే చేశారు మా ముత్తాతగారు అలాగే చేశారు అది అలా మొదలు పెట్టకూడదు ఎట్ ఇస్ నాట్ లే టు విద్యతో ట్యాకింగ్ చేయాలి విద్యతో ట్యాకింగ్ చేయకూడదు ఇదానికి పాయింట్ నేను అంతకంటే దృష్టాంతం చెప్తే బాగుంటుందని నేను కొంచెం కాసిన దృష్టం ఏదో ఎవరికి ఇబ్బంది కలగిన దృష్టాంతం చెప్తున్నా ఎందుకంటే ఎవరికి ఓకుండా విశ్వాసాలు ఉంటాయి పీపుల్ లవ్ యర్ మిక్స్ సో వైఫ్లో అవి అటాచ్ అయిన పర్టికులర్ మిక్స్ అని నేను అటాచ్ చేయట్లేదు కొంచెం సౌమ్యంగా చెప్తున్నా కాబట్టి మీకు జీవితంలో ఏదైనా క్లేశం దాన్ని విద్య యొక్క బేసిస్ మీద క్యాకీ చేయాలి కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కొంచెం వయస్సు వచ్చిన అమ్మాయి ఇరవై ఏళ్ళ అమ్మాయి మాయే ఏదో పిచ్చి పిచ్చిలో మాట్లాడుతుంది మాట్లాడుతుంటే ఆయన యజమానికి ఎవరిలో చెప్పారో దేయం పట్టింది దేయం పట్టిందంటే నేను భూతవైద్యుడికి బయలుదేరాడు ఆ భూతవైద్యుడి కబురు పెట్టాడు వాడు వేప పొలలో శీర్షాల్లోకి అసిస్టెంట్ కూడా పెట్టాడు ఈ ఈ అవిద్యకి వెళ్ళే అసిస్టెంట్ ఉంటాడు పోయో స్వామీజీ ఎమ్మాయానికి ఉన్నారా ముందు ఆ భూతం ఇదికి నానిపించి మనం వచ్చేసి ఉన్న ఆయనకు వందల హా రూపాయలు దక్షిణ ఇచ్చేసి ఒక కొబ్బరికాయ ఆయనకి కావాల్సిన ఓ ముందు గట్రా ఈ అమ్మాయిని నాకు తెలుసున్న సైకిట్రిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఆయనతో నేను మాట్లాడతాను ఆయన నిర్ణయం తీసుకు అంతేగాని దేయం పట్టింది భూతం పట్టింది దిస్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ యూస్ వుడ్ నాట్ అట సైకాట్రిక్ ప్రాబ్లం ఉందా అమ్మాయికి ఏదో డిప్రెషన్లో ఉంది ఉంటాయి సంవసారం ఉన్న తర్వాత ఉంటాయి సైకాట్రిస్ట్ ఏమి తీసుకెళ్ళాడు అతను నేను చెప్పిన బలి చేశాడు ఆ సైకాట్రిస్ట్ కొంత అది ఇచ్చాడు తర్వాత క్రమంగా సర్దుకున్నాడు దానికి వచ్చి పరిస్థితులు కలిగి తర్వాత ఆ అమ్మాయి సుఖంగానే ఉంది అలాంటి మార్గం చూసుకోవాలి కానీ మూర్ఖత్వంలోకి పడకూడదు కన్యా సుట్టం చూసారా దాంట్లో గురగడ్ అప్పారావు గారి కన్యాస్ రూపంలో ఇలాంటి సందర్భం అవుతుంది కాబట్టి మీరు ఏదైనా పరిస్థితిని ట్యాకిల్ చేసినప్పుడు విద్య అవిద్య రెండు ఉంటాయి విద్య బేసిస్ మీద ట్యాకిల్ చేయాలి కానీ విద్యతో అవిద్యను అవిద్య నుంచి వచ్చేటువంటి దుఃఖాన్ని దూరంగా పెట్టి దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయటం అవసరము సంతోషం వేదములు ఆ మాటే చెప్తున్నాయి వేదములు మూర్ఖంగా నిన్ను చేపట్లా స్మృతులు గీతా ఇత్యాది స్మృతులు అలాంటి వాటికి వెళ్తున్న స్మృతులు అంటే నువ్వు లేదో అవకతవక పుస్తకం పట్టుకొచ్చే స్మృతులు అంటే చూడను యోగ్యమైన స్మృతులు ఇలాగే చెప్తాయి మన యొక్క యుక్తి కూడా అలాగే ఉంటుంది కాబట్టి విద్య అవిద్య ఈ రెండింటి యొక్క తేడాన్ని సాధకుడు గమనించాల్సి ఉంటుంది ఇంకా అసలు పూర్వపక్షం దగ్గరికి రాలేదు మనం పుస్తకం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమా పూర్ణమేవాశిష